విమలా ఈ సంవత్సరం కూడా మనం హైదరాబాద్ పోవాలనుకుంటాను అవును నిన్న ఈ మాటే సరోజ చెప్పింది రవీంద్ర భారతిలో మన ప్రోగ్రాం ఏర్పాటు చేశారని కూడా చెప్పింది ప్రతి సంవత్సరం జనవరి ఆరో తారీఖు మొదలవుతాయి కదా అక్కడ కార్యక్రమాలు అవును కానీ నిరుడే అలస్యంగా ఆలస్యంగా పెట్టారు పోయిన సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మనం హైదరాబాదులో సరళతో హాయిగా కాలక్షేపం చెయ్యొచ్చు ఈ సంవత్సరం సరళ అక్కడ ఉండకపోవచ్చు ఏ వాళ్ళ ఆయనకు ఈ నెలలో ట్రాన్స్ఫర్ కావచ్చు అని రాసింది కావచ్చు అని రాసిందా అవుతుందని రాసిందా గట్టిగా చెప్పలేం ట్రాన్స్ఫర్ కావచ్చు అని రాసింది కావచ్చు అంటే కాకపోవచ్చు అని కూడా మనం అనుకోవచ్చు గదా అలాగే అనుకుందాం మనం హైదరాబాదుకు పోయి రోజుకు ఒక వారం ముందు ఉత్తరాన్ని రాద్దాం కమల గుంటూరు వెళ్ళింది కదా వచ్చింటుందా ఇవాళ వచ్చుండకపోవచ్చు కాదు ఉదయం పది గంటలకే వచ్చింది ఇప్పుడు ఇక్కడికి వస్తానని కూడా చెప్పింది వస్తుండొచ్చు విమలా ఈ సంవత్సరం కూడా మనం హైదరాబాద్ పోవాలనుకుంటాను ఈ సంవత్సరం కూడా మనం హైదరాబాద్ పోవాలనుకుంటాను అవును నిన్న ఈ మాట సరోజ చెప్పింది అవును నిన్న ఈ మాటే సరోజ చెప్పింది భారతిలో మన ప్రోగ్రాం ఏర్పాటు చేశారని కూడా చెప్పింది రవీంద్ర భారతిలో మన ప్రోగ్రాం ఏర్పాటు చేశారని కూడా చెప్పింది ప్రతి సంవత్సరం జనవరి ఆరో తారీఖు మొదలవుతాయి కదా అక్కడ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జనవరి ఆరో తారీఖు మొదలవుతాయి కదా అక్కడ కార్యక్రమాలు అవును కాని నిరుడే ఆలస్యంగా మొదలుపెట్టారు కానీ నిరుడే ఆలస్యంగా మొదలు పెట్టారు పోయిన సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మనం హైదరాబాదులో సరళతో హాయిగా కాలక్షేపం చేయొచ్చు పోయిన సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మనం హైదరాబాదులో సరళతో హాయిగా కాలక్షేపం చేయొచ్చు సరళ ఉండకపోవచ్చు ఈ సంవత్సరం వాళ్ళ ఆయనకు ఈ నెలలో ట్రాన్స్ఫర్ కావచ్చు అని రాసింది వాళ్ళ ఆయనకు ఈ నెలలో ట్రాన్స్ఫర్ కావచ్చు అని రాసింది కావచ్చు అని రాసిందా అవుతుందని రాసిందా కావచ్చు అని రాసిందా అవుతుందని రాసిందా గట్టిగా చెప్పలేం ట్రాన్స్ఫర్ కావచ్చు అని రాసింది గట్టిగా చెప్పలేం ట్రాన్స్ఫర్ కావచ్చు అని రాసింది అంటే కాకపోవచ్చని కూడా మనం అనుకోవచ్చు కాకపోవచ్చని అలాగే అనుకుందాం మనం హైదరాబాదుకు పోయే రోజుకు ఒక వారం ముందు ఉత్తరాన్ని రాద్దాం మనం హైదరాబాదుకు పోయే రోజుకు ఒక వారం ముందు ఉత్తరం రాద్దాం కమల గుంటూరు వెళ్ళింది కదా వచ్చుంటుందా కమల గుంటూరు వెళ్ళింది కదా వచ్చుంటుందా ఇవాళ వచ్చుండకపోవచ్చు ఇవాళ వచ్చుండకపోవచ్చు కాదు ఉదయం పది గంటలకే వచ్చింది కాదు ఉదయం పది గంటలకే వచ్చింది ఇప్పుడు ఇక్కడికి వస్తానని కూడా చెప్పింది ఇప్పుడు ఇక్కడికి వస్తానని కూడా చెప్పింది వస్తూ ఉండవచ్చు వస్తూ ఉండవచ్చు Drills, Reputation Drill, Start. This time, the fish will go to the ground. We will go to the ground. This time, the fish will go to the ground. Ravi, you will go to the ground. We will go to the ground. వచ్చి ఉండవచ్చు వచ్చి ఉండకపోవచ్చు వాళ్ల కార్యక్రమం ఈ వేళ మొదలై ఉండవచ్చు మొదలై ఉండకపోవచ్చు వాళ్ల కార్యక్రమం ఈ వేళ మొదలై ఉండవచ్చు మొదలై ఉండకపోవచ్చు సరళ పాస్ కావచ్చు పాస్ కాకపోవచ్చు సరళ పాస్ కావచ్చు పాస్ కాకపోవచ్చు ఇప్పుడు అతను అన్నం తింటూ ఉండవచ్చు తింటూ ఉండకపోవచ్చు ఇప్పుడు అతను అన్నం తింటూ ఉండవచ్చు తింటూ ఉండకపోవచ్చు డ్రిల్ వెళ్ళవచ్చు సినిమాకు వెళ్ళవచ్చు సినిమాకు వెళ్ళవచ్చు మనం మనం హాయిగా సినిమాకు వెళ్ళవచ్చు హాయిగా రేపు కూడా మనం హాయిగా సినిమాకు వెళ్ళవచ్చు నిన్నటిలాగా నిన్నటిలాగా రేపు కూడా శర్మతో మనం హాయిగా సినిమాకి వెళ్లవచ్చు రాద్దాం ఉత్తరం ఉత్తరం రాద్దాం ముందు ఉత్తరం రాద్దాం వారం వారం ముందు ఉత్తరం రాద్దాం ఒక వారం ముందు ఉత్తరం రాద్దాం జరిగే రోజుకు జరిగే రోజుకు ఒక వారం ముందు ఉత్తరం రాద్దాం నాటకం ఒక వారం ముందు ఉత్తరం రాద్దాం మన మన నాటకం జరిగే రోజుకు ఒక వారం ముందు ఉత్తరం రాద్దాం సబ్స్టిట్యూషన్ సరళ మైసూరు వెళ్ళి ఉండవచ్చు సరళ పుస్తకం చదివి ఉండవచ్చు సరళ డబ్బు తెచ్చి ఉండవచ్చు వీణ వాయించు సరళ వీణ వాయించి ఉండవచ్చు కుట్టు. కుట్టి చొక్కా కుట్టువచ్చు పిలుచు సరళుణను పిలిచి ఉండవచ్చు పరీక్షలో పాసుక సరళ పరీక్షలో పాస్ అయి ఉండవచ్చు రాకపోవచ్చు వెళ్ళు సుబ్బారావు రేపు వెళ్ళకపోవచ్చు నిద్రపోద్రపోకపోవచ్చు చదువు సుబ్బారావు రేపు చదవకపోవచ్చు పాసుకా సుబ్బారావు రేపు పాసు కాకపోవచ్చు మొదలు పెట్టు సుబ్బారావు రేపు మొదలు పెట్టకపోవచ్చు మాట్లాడు సుబ్బారావు రేపు మాట్లాడకపోవచ్చు రెస్పాన్స్ డిల్ మీకు ఈ వారంలో ట్రాన్స్ఫర్ అవుతుందా ఈవచ్చు కాకపోవచ్చు ఈవచ్చు రాకపోవచ్చు శర్మ ఈ సంవత్సరం పాస్ అవుతాడా శర్మ ఈ సంవత్సరం పాసు కావచ్చు కాకపోవచ్చు రేపు మీరు సినిమాకు వెళ్తారా రేపు మేము సినిమాకు వెళ్ళవచ్చు వెళ్ళకపోవచ్చు సాయంత్రం వాన కురుస్తుందా సాయంత్రం వాన కురవచ్చు కురవకపోవచ్చు అనుకుంటారా అతన్ని చూసి సుబ్బారావు అనుకోవచ్చు అనుకోకపోవచ్చు ఈవేళ నాటకం జరుగుతుందా ఈవేళ నాటకం జరగవచ్చు జరగకపోవచ్చు నిన్న శారద పాట పాడిందా ఏమో పాడి ఉండవచ్చు పాడి ఉండకపోవచ్చు మొన్న నాటకం జరిగిందా ఏమో జరిగి ఉండవచ్చు జరిగి ఉండకపోవచ్చు నా ఉంగరం కమల తీసుకున్నదా ఏమో తీసుకోని ఉండవచ్చు తీసుకుని ఉండకపోవచ్చు నిన్న విమల వీణ వాయించిందా ఏమో వాయించి ఉండకపోవచ్చు శర్మ పాస్ అయ్యాడా ఏమో పాస్ ఉండవచ్చు పాస్ ఉండకపోవచ్చు అతను డబ్బు రవి తెచ్చాడాశీల వీణ వాయిస్తూ ఉంటుందా పిల్లలు ఇప్పుడు పాఠాలు చదువుతూ ఉంటారా చదువుతూ ఉండవచ్చు చదువుతూ ఉండకపోవచ్చు ఇప్పుడు నాటకం జరుగుతూ ఉంటుందా జరుగుతూ ఉండవచ్చు జరుగుతూ ఉండకపోవచ్చు